ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతి నిర్మాణమోహాజి ప్రసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామా విముక్త సుఖ దుఃఖ సంజ్ఞమూఢ పదమవ్యయంత ఒక పదమును గురించి మాట్లాడుతున్నాడు ఆ పదమును మనిషి తన జీవితంలో అన్వేషించాల్సి ఉంటుంది నేను బహుశా చెప్పే ఉంటాను మానవ జీవితంలో ఈ అన్వేషణ ఉండాలి ఈ అన్వేషణ లేని జీవితము వ్యర్థమవుతుంది సరే పోనీ మొత్తం అంతా జీవించిన తర్వాత వ్యర్థమైన పర్వాలేదని అలా అనుకోవద్దు ఈ అన్వేషణ లేని జీవితంలో అనేకానేకములైన ఘర్షణలు కాన్ఫ్లిక్ట్స్ విరోధములు దుఃఖములు భయములు నెలకొని జీవితాన్ని అస్తవ్యస్తం చేసి పెడతాయి ఈ అన్వేషణ చాలా ఆవశ్యకం మీరు తప్పనిసరిగా ఈ అన్వేషణను చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనిషి అన్వేషణ చేస్తూనే ఉన్నాడు ఈ మాట మనం చూసాం ఇప్పుడు మీరు లోకంలో జనువులను ఒక్కసారి చూడండి మనం లోకంలో జనులని పరిశీలించే పద్ధతి రూపంలో అది ఎలా పరిశీలించాలంటే నేను ఈ జనులను పరిశీలిస్తున్నాను అనే ఆ నేమ్ ద సెంటర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనే ఈగో అంట అది లేకుండా పరిశీలించాలి సెంటర్ లైఫ్ అబ్జర్వేషన్ లేకపోతే an observation నువ్వు చూర్ ఈజ్ నో అబ్జర్వర్ ఇప్పుడు ఉదాహరణకి అంటే ఎలా పరిశీలించకూడదో చెప్తున్నా నేను ఒక ఎక్తైన స్థానంలో కూర్చొని అంటే ఫిజికల్గా అవ్వచ్చు లేకపోతే మానసికంగా కావచ్చు ఎత్తైన స్థానంలో కూర్చొని వీళ్ళందరూ అలాగా జనం ఎలా ఇలాగే ఉంటారు మూర్ఖంగా ఉంటారు అని అని పరిశీలించారు అనుకోండి సపోజ్ అలాగే నేను అబ్జర్వ్ చేశాననుకోండి ఆ అబ్జర్వేషన్ సత్యమే కావచ్చు యథార్థమే అవ్వచ్చు అయినా కూడా చాలా తప్పు ఎందుకంటే ఆ అబ్జర్వేషన్లో ఒక అహంకారముగా ఒక ఈగోగా నిలబడి మీరు అబ్జర్వ్ చేసుకున్నారు అలా ఎక్కువ అబ్జర్వ్ చేయకూడదు జగత్తు దానివలన జగత్తులో ఉండేటువంటి దోషాలన్నీ మనకి తెలియడం అంతే మాత్రమే కాకుండా మనలో ఒక పెద్ద అహంకారం నిర్మాణం అవుతుంది ఒక శుద్ధమైన నిర్మలమైన హృదయంతో ఆ చేతన సెంటర్లెస్ అంటే అహంకారము లేని చేతనతో మనం పరిశీలిస్తాం అక్కడ గుణము ఉంటుంది గుణాన్ని గ్రహిస్తాం దోషముంటుంది దోషాన్ని గ్రహిస్తాం గ్రహిస్తామంటే తెలుసుకుంటామని అర్థం ఇది గుణము ఇది దోషము అని తెలుసుకోవాలి అంటే అంతకుమించి ఇంకేముండదు గుణమును మెత్తిమే పెట్టుకునే ప్రయత్నము ఉండదు దోషమును నిరసించే ప్రయత్నము ఉండదు గుణములు దోషములు తెలుస్తూ ఉంటారు సో ఆ దృష్టితో నేను చెప్తున్నా మీరు లోకాన్ని పరిశీలించండి లోకంలో జనులందరూ కూడా ఏదో ఒక అన్వేషణ చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు ఏదో ఒకదాన్ని వెతులుతూ ఉంటారు పెళ్ళ పెళ్ళి కాని వాడు అమ్మాయి కోసం వెతులుతూ ఉంటారు సంతానం కోసం వెతులుతూ ఉంటారు పెళ్ళి ఇంకో దానికోసం వెతులుతూ ఉంటారు ఒకప్పుడు పెళ్ళైన వాడు విడాకుల కోసం అన్వేషిస్తూ ఉంటాడు ఎవడి ఎవడైనా అన్వేషణ వాడిది లోకంలో మీరు ఎవరిని చూసినా డబ్బు లేనివాడు డబ్బు కోసం అన్వేషిస్తూ ఉంటాడు డబ్బు ఉన్నవాడు రాజకీయ అధికారము పదవి కోసం అన్వేషిస్తూ ఉంటారు ఇది అది ఉన్నవాడు మొలవు లేని కోసము అన్వేషిస్తూ ఉంటాడు తర్వాత దీంట్లో కొంతమంది కర్మలను చేసి స్వర్గాన్ని అన్వేషిస్తూ ఉంటారు స్వర్గాన్ని అన్వేషించడం అంటే వేడుకలాడుకుంటున్నారు అంటే దాని స్పిరిట్ మీరు అర్థం చేసుకోవాలి ఈ కర్మ ద్వారా నాకు స్వర్గం లభిస్తుంది కాబట్టి నేను స్వర్గాన్ని పొందుకొడకే ఈ కర్మను చేసుకోవాలి అని ఆ తహతహలో ఉంటాడు పుష్కరాలు చేరుకోండి ఎల్లాగో అల్లాగో పుష్కరాలకి వెళ్ళిపోవాలి అదే రోడ్లు ఎక్కడా మనిషి ఇసక వేస్తే జనం రా లేదు అలా ఉన్నారు ఆ స్నానం చేసి ప్రదేశం చాలా కష్మరంగా ఉన్నది ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి కావాలా ముందు రోజు చేయొచ్చు లేక ఆ తర్వాత రోజు చేయొచ్చు కదా ఆ రోజునే చేసేయాలా అని మీరు ఎవరిలా చెప్పారనుకోండి అదేం ఉండదు ఆ రోజునే చేసేయాలి ఎందుకని స్వర్గం అభివృద్ధి స్వర్గం పుణ్యం ఏదో ఉంటుంది కాబట్టి మనిషి ఏదో ఒక దాని కోసం అన్వేషిస్తూ ఉంటాడు స్వర్గం కోసం కొంతమంది అన్వేషిస్తారు ఇంకో ఉన్నారు వాళ్ళు ఊర్ధ్వ లోకాలను అన్వేషిస్తూ ఉంటారు ఫలానా జపం చేస్తే ఆ లోకానికి వెళ్ళొచ్చు భూలోకానికి వెళ్ళచ్చు లేకపోతే శివలోకానికి వెళ్ళొచ్చు కైలాసం వైకుంఠం ఈ జపం చేస్తే వైకుంఠానికి వెళ్ళవచ్చు అని ఆ జపాలు తపస్సులు యోగాలు లేకపోతే కర్మలు చేస్తూ ఆ లోకాలను అన్వేషిస్తూ ప్రతి మనిషి అన్వేషణ చేస్తూ ఉంటాడు అది అత్యంత సహజమైన విషయం అయితే ఈ అన్వేషణలన్నీ కూడా దోష భూమి ఏమిటి వాటిల్లో ఉన్న దోషం లేదో తెలుసిన ఎస్మి గత నా నిమత్త ఈ మాట మనం గత గడిపిన శ్లోకంలో చెప్పుకున్నాం సో దేవిని చేరుకుంటే మళ్ళా ఆ పొందిన దానిని పోగొట్టుకుని మళ్ళా అన్వేషణ చేయడం అనేది ఉండదు అటువంటి దానిని అన్వేషించారు కాబట్టి దేని అన్వేషించి వెదికి పట్టుకుంటే ఇంకా అన్వేషణ పూర్తయిపోతుందో ఇంకా అన్వేషణ చేయాల్సినది మిగలదో తర్వాత దేవిని మీరు పట్టుకున్నారో అది ఇంకా చేయి జారిపోకుండా మీరు శాశ్వత కాలం దానిని పొందుతారో అటువంటి వైష్ణవ పదమును మీరు అన్వేషించవలేము ఇదంతా మనం చూసాం పదంతో పరిమార్జితవ్యం యస్విందని వర్తంతియ అన్వేషించే ఉపాయమేమి నేను గడచిన క్లాస్ రీగ్యాప్ చెప్తున్నా నిన్న క్లాస్ కూడా మిస్ అయ్యాను కదా అన్వేషించే ఉపాయము శరణాగతి అని అది కూడా నేను విస్తారంగా చెప్పాను మళ్ళీ ఇప్పుడు దాంట్లో నేను ప్రవేశించాను ఎందుకంటే దాంట్లో నేను దిగాను అంటే ఇంక బయటికి రాలేను టైం అయిపోతుంది ఆ పదమును అన్వేషించవలను అయితే ఆ పదమును ఎలా అన్వేషించవలను శరణాగతి ఈ పదమును ఎవరు పొందేదరు ఎటువంటి సాధకులు ఈ పదమును పొందేదరు అని తరువాతి ప్రశ్న శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఎటువంటి సాధకులు పొందేదరు అని అడిగితే ఎటువంటి వాళ్ళు పొందరో ఆయన చెప్తున్నారు ఎటువంటి వాళ్ళు పొందరు అని చెప్తున్నారు అది కూడా సమాధానం కృష్ణకి సమాధానం అన్వయముఖంగానే ఉండక్కర్లా పాజిటివ్గానే ఉండక్కర్లా నెగిటివ్గా కూడా ఉండవచ్చు ఆరోగ్యంగా ఉండడం ఎలాగండి అని మీరు డాక్టర్ గారిని అడిగారు అనుకోండి అడిగితే చూడు నువ్వు ఇప్పుడు చేసావు భోజనం చేసావు కదా ఇలాంటి భోజనం చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉండడం కూదగదు అని చెప్పాడనుకోండి సమాధానం చెప్పాడు అంటారా లేదంటారా చెప్పాడు నెగిటివ్గా కూడా సమాధానం చెప్పచ్చు కాబట్టి పదమవ్యయం తత్ ఆ పదమును ఎవరు మూఢులు కావో వారు పోలిందే ఆ మాట చెప్తున్నారు ఆ పదము తత్ తత్ తే వేదములు ఎందు ఉపనిషత్తులు ఎందు ప్రసిద్ధమైనది సర్వో సర్వాతిశాయి ఆ సాక్షాత్తు పరమాత్మ స్వరూపము అయిన పదము పదము అంటే గమ్యము అది అది ఎటువంటి గమ్యము తెలుసు అంటే అవ్యయం వినాశము లేనిది ఇప్పుడు మీరు ధనము పదముగా పెట్టుకున్నారనుకోండి సంపదలు అవి మీకు లభిస్తాయి కానీ చేయజారిపోతాయి అవ్యయం అనే మాట పట్టించు భోగములను మీరు పదముగా స్వీకరించిన పక్షంలో అవి కూడా లభిస్తాయి కానీ అది కూడా చేయజారిపోతాయి స్వర్గం లభించినా కూడా అంతే స్వర్గమైనా అంతే మరి సపోజ్ స్వర్గం కాలండి సపోజ్ గోలోకం లభించింది అనుకోండి అన్నమాట అది అంతే అది అంతే ఏదైనా సరే మీరు ప్రయాణం చేసి చేరుకుంటే అక్కడి నుంచి మీరు జారిపోవడం ఖాయం ఏదైనా మీరు కర్మ చేసి సంపాదిస్తే అది చేయజారిపోతుంది బై లా అది నేచర్స్ లా బై ఎఫర్ట్స్ మీరు ఏది పొందుతారో దానిని తప్పనిసరిగా కొంతకాలం అయ్యాక పోగొక్కుంటారు కాబట్టి ఎక్కడికైనా లోకాలన్నా కూడా ఆ లోకాలను మనం చేరుకున్నా అది నుంచి మనం జారిపోతాం మీరు ఎన్నెన్నో కథలు విన్నారు జయుడు విజయుడు జారిపోయారంటే ఇంకా మీ మాట నా మాట చెప్పేదే ఉందండి జయుడికి విజయుడికే దిక్కు లేకపోతే ఇంకా మీరు నేను జారిపోతామని చెప్పేదే ఉంది తర్వాత ఇంకోటి విష్ణువే జారిపోయాడు అక్కడి నుంచే విష్ణువుకి అక్కడ ఇబ్బంది కలిగి చాలా కఠినంగా ఉంది ఇక్కడ ఏం బాగులేదని చెప్పేసి విదిలిపెట్టేసి ఏడు కొండల మీద మకాం పెట్టాడు మీకు తెలుసా సంగతి కాబట్టి లోకము మీరు ఎఫర్ట్ చేసి సంపాదించారు అంటే తప్పనిసరిగా అక్కడి నుంచి జారిపోవడం ఖాయం కాబట్టి ఇదంతా మనం కవర్ చేశాం ఆ పదమును మూఢులు పొందగలరు అవ్యయం వినాశము లేని పదము వినాశము లేని పదము అంటే ఏది వినాశము లేనిది వినాశము ఏమంటే వినాశము వినాశము లేనిది ఏది చూడండి కాల ప్రవాహంలో ఉన్నది ఏదైనా సరే తప్పక నశించి తీరు కాల ప్రవాహం ఇప్పుడు బుడముందనుకోండి అది వినాశం వినాశం పొందుతుందా ఎప్పుడు వినాశం పొందుతుంది రెండు మూడు సెకండ్ల తర్వాత వినాశం పొందుతుంది కొండు ఉందనుకోండి రెండు మూడు రోజులు రెండు మూడు నెలలో రెండు మూడు ఏళ్ళు అయిన తర్వాత వినాశం పొందుతుంది సూర్యగ్రహమైన సూర్యుడు గ్రహం కాదు నక్షత్రం సూర్యనక్ష సూర్యగ్రహం అనుకోవడం సూర్య నక్షత్రం అంటూ ఉండాలి మనం మాట్లాడే మాట మనని మిస్లీడ్ చేసేది కానీ ఇతరులని మిస్లీడ్ చేసేది కానీ ఉండకూడదు గ్రహం అంటే ప్లానెట్ అవునా కదా ప్లానెట్ అనే అర్థంలో కనుక మీరు వాడినట్లయితే సూర్యగ్రహము అనకూడదు సూర్యుడు గ్రహం కాదు సూర్యుడు నక్షత్రం కాదండి అన్నారండి అలాగా ఎవరోలో అన్నారు ఎవరోలో అన్నారంటే వాళ్ళకి తెలియకైనా అని ఉండాలి లేక గ్రహశబ్దానికి వాళ్ళు వేరే అర్థమైనా చెప్తూ ఉండాలి అది మీరు అడగాలి మీరు నా నా మీద పడిపోవడం కాదొచ్చి గ్రహం సూర్యగ్రహంలో ఎవడైనా అన్నా అడి అన్నాడు అనుకోండి మీరు ఏం చేయాలి వెంటనే కాలం పుట్టుకోవాలి కాలం పుట్టుకోవాలంటే ఫిజికల్గా అది కాదు యువకుస్థాపించారు మీరు సూర్యగ్రహం అంటున్నారు కదా సూర్యుడు గ్రహం ప్లానెట్ అన్న మీ అభిప్రాయం మీ అభిప్రాయం ప్లానెట్ అయితే తప్పు ఎందుకంటే సూర్యుడు ప్లానెట్ కాదు నక్షత్రము ప్లీజ్ మీరు అప్డేట్ చేసుకోండి కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు ఎప్పుడో పుస్తకంలో రాశారంటే కుదరదు ఇప్పుడు అప్డేట్ చేసుకోండి మీరు అని చెప్పాలి కాదులేవాయా మాట మాత్రం తెలుసు గ్రహశబ్దానికి అర్థం వేరే అంటే అదే ఒకటి చెప్పండి దయచేసి అని వారి దగ్గర వినయంగా ఆ గ్రహశబ్దానికి అర్థం తెలుసుకోవాలి మీరు అలాంటి పని చేయాలి అది చేయరు అక్కడ రూడూ బసవన్న తలకై ఉండి అని సో సూర్యుడు నక్షత్రము ఆయన వినాశియా అవినాశియా ఎందుకో తెలుస్తున్నా రెండు మూడు బిలియన్ సంవత్సరాలలో ఆయన చల్లారిపోతాడు లేకుండా కట్ అయిపోతాడు సూర్యుడు సూర్యుడు ఎలా ఉంటుందో తెలుసుకున్నా మీకు మీరు ఏదైనా పొయ్యిలోకి కట్టెలు పోయి పూర్వకాలం వాళ్ళు కట్టెలతో పోయి వండుకునేవారు పెద్ద మోపు మోపు కట్టెల మోపు మీరు తెప్పించుకుని అక్కడ మూట పెద్ద మోపు కింద పెట్టారనుకోండి రోజు ఖర్చు తీసి వంట వండుకుంటూ ఉంటాయి ఆ మోపం నిత్యంగా ఉంటుందా లేకపోతే ఖర్చు అయిపోతుంది ఖర్చు అదే కాదు చాలా పెద్దది చాలా పెద్దది కూడా ఖర్చు అయిపోతుంది సూర్యుడు సూర్యుడు మండుతున్నాడు ఆ మంటకి ఫ్యూజల్ ఎక్కడ ఉందో తెలిసినా సూర్య గర్భంలో ఉంది సూర్య వండడానికి గర్భంలో ఫ్యూజల్ ఉంది హైడ్రోజన్ గ్యాస్ వెరీ ద అది రోజు మండుతోంది మనకి అలాగా మండుతోంది ఖర్చు అయిపోతుంది రోజుకి ఎంత గ్యాస్ మండుతోంది లోపల ఎంత గ్యాస్ ఉన్నది ఎవడో ఒకటి క్యాల్కులేట్ చేశాడు దాన్ని ఆస్ట్రానమీ అంట ఆస్ట్రోఫిజిక్స్ రోజుకి ఎంత గ్యాస్ మండుతోంది క్యాల్కులేట్ చేశాడు నేను చేయలేరా సైన్స్ అంటే మరి లోపల ఎంత గ్యాస్ ఉంది అది క్యాల్కులేట్ చేశాడు లోపల ఉన్న గ్యాస్ని రోజుకు మళ్ళీ గ్యాస్ పెట్టి డివైడ్ చేస్తే మీకేమొస్తుంది ఎన్ని రోజులు సూర్యులు ఉంటాడో వస్తుంది అవునండి దాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ పెట్టి డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాడో వచ్చింది అదే నేను మీకు చెప్పాను టూ త్రీ బిలియన్ ఇయర్స్ ఉంటానండి తర్వాత ఉండే కాబట్టి కాల ప్రవాహంలో ఏది ఉంటుందో అది ఓ కాలంలో పుట్టి ఓ సమయంలో పుట్టి ఇంకో సమయంలో గిట్టిదే తప్ప అవ్యయం ఎన్నటికీ కాదు ఈ పదము అవ్యయము అంటే వినాశము లేనిది అనగా కాలమునకు అతీతమైనది కాలము యొక్క కలన దాని ఎందు లేదు అకాల వినరణ సత్ శ్రీ అకానార నానక్ మహాశివుడు ఆ పేరు పెట్టాడు అదే సత్ ఏ సట్ అయితే వినాశము లేనిదో సచ్చిదాత్మ అది అకా కాలమునతో అతీతమైనది అదే పరమాత్మ అదే విష్ణు ఆ పదమును పొందేదరు ఎవరు పొందేదరో చెప్పండి అంటే ఎవరు పొందరో చెప్తాడ అమూఢాహ గచ్చంది అంటే మూఢాహ నచ్చంది మూఢులు పొందరు అంటే మనం మూఢులం కాకుండా చూసుకోవాలి మనం మూఢులను కాకుండా చూసుకోవాలి సో కండిషన్స్ చెప్తున్నాడు కాబట్టి మూఢహ అనే శబ్దాన్ని ఏదేదో శ్రీకృష్ణుడు తీడుతున్నాడు అనుకోకూడదు చెప్తారు మహాత్ములు చెప్తారు మహాత్ములు చెప్తారు ఉన్న విషయాన్ని చెప్తారు అది మనకి తిట్టులాగా వినపడితే అది మన దోషం సపోజ్ విద్యార్థిని బట్టి అరే నీకు అలాగే అస్తమానం క్లాసులో ఎగ్రగొట్టి సినిమాలకి వాటికి పోతూ ఉంటే అటువంటి వాళ్ళు పరీక్ష ఫెయిల్ అయిపోతారు ప్యాస్ అవ్వరు అని అన్నాడనుకోండి అదిగో మాచ్చినదేమో నన్ను నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతాయని తెచ్చాడు అని నేను ధర్నా చేస్తానంటే న్యాయమే కాబట్టి చెట్టరు మహాత్ముడు చెట్టరు అన్న విషయం చెప్తారు మూఢులు ఆ పదంలో ఉండరు కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటి మనం మూఢులుగా ఉండరాదు అమూహ మూఢుడలగా ఎవరు చూడండి మూఢశబ్దాన్ని మీరు అర్థం చేసుకోవాలి తిట్టేం కాదు మూర్ఖుడు వేరు మూధుడు వేరు మూర్ఖుడంటే ఎవడో తెలిసినా మెంటల్లీ హ్యాండికాప్ బ్రెయిన్ డెవలప్మెంట్ లేని వాడిని మూర్ఖుడు వాడికి వాడికి అర్థం కాదు మూర్ఖుడంటే అలా కాదు చాలా తెలివైన వాడు లోకల్లో చాలా తెలిపాట్లు ఉంటాయి కానీ మూధుడుగా ఉంటాడు కాబట్టి అర్థం వేరు మూఢ మూఢశబ్దానికి ఒక అందమైన అర్థం ఉన్నాడు చాలామంది అర్థాన్ని గమనించరు ఆ ప్రయోగం ఏమిటంటే మూఢో గర్భ అని ఒక ప్రయోగం అది గర్భం దగ్గర ఉండే ప్రయోగం అంటే ఆమె ప్రసవించాలి కానీ గర్భం ప్రసవం అవటం ఎందుకంటే ఆ గర్భము అడ్డుపడింది ప్రసవం కాటం లేదు మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి మూఢశబ్దానికి అర్థం ఏంటో తెలిసినా అడ్డుపడుతా అంటే ముందుకు సాగకుండగా అదుప అది మూఢ చూడండి నేను మీకు లిస్టు కింద చెప్పుకొచ్చా ఒకడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అంతకు అది దాటి ముందుకు వెళ్ళాడు మూఢహంది బిజినెస్ పీపుల్ ఉంటారు బిజినెస్ మొదలు పెడతారు బిజినెస్ మొదలుపెట్టి ఓ షాప్ షాపే అనుకోండి ఓ షాపుతో మొదలుపెడతాడు మొదలుపెట్టి ఆ షాపు బాగా నడిపి బాగా సంపాదిస్తాడు సంపాదించి ఏం చేయాలి సంపాదించి ఏం చేయాలి ఆ షాపుని కొడుకు అప్పుడు చెప్పి తను వానప్రస్థాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి కదా అలా చేయాలా అలా చేయడు సంపాదించి తనే రెండో షాప్ పెడతాడు పోనీ రెండు షాపులు బాగా పెట్టాడు అనుకోండి ఇంత సంపాదించాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఆ రెండు షాపులని కొడుకు కూతురు అప్పుడు చెప్పి తను వానప్రస్థానికి వెళ్ళాం కదా వెళ్ళడు నాలుగు షాపులు పెడతాడు ఇప్పుడు ఏం చేస్తాడు అవి బాగా నడుపుతాడు ఇప్పుడు అనుభవం కూడా వచ్చిందిగా ఆ తర్వాత ఏం చేస్తాడు ఎనిమిది షాపులు పెడుతున్నాడు ఆ తర్వాత ఒక ఆయన ఉండేవాడు వాళ్ళ తరణో ఏదో ఉంది ఆయన పేరు ఆయన ఒక్క షాపు పెట్టాడు ఓకల్ హోమా సిటీలో ఒక షాప్ పెట్టాడు ఏదో వాళ్ళతరణనో ఏదో ఒకే షాప్ పెట్టాడు పెట్టి అది సక్సెస్ చేసి రెండు షాపులు పెట్టాడు అదే సిటీలో ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి పెట్టాడు అది అది సక్సెస్ అయితే ఆ ఊ సిటీ అంతా ఆ షాపులు పెట్టాడు అవి సక్సెస్ అయితే పక్క సిటీకి వెళ్ళాడు అవి సక్సెస్ అయ్యాయి మొత్తం అమెరికా అంతా వాల్మార్క్ అమెరికా అంతా షాపులే అవి సక్సెస్ అయ్యాయి సక్సెస్ అయితే మెక్సికోలో పెట్టాడు వాల్మార్క్ ఇష్టం కెనడాలో పెట్టాడు ఈలోపలో పోయాడు ఆయన కొడుకులు పెడుతున్నారు ఇక్కడ అక్కడ అక్కడ కన్నా అర్థమైనది కదా కాబట్టి వీడి విడిన శాని ఏం చేస్తాడంటే డబ్బు పెట్ట సంపాదిస్తూ సంపాదిస్తూ సంపాదిస్తూ సంపాదిస్తూ సంపాదిస్తూ పోతాడు అంటే అర్థమేంటి ముందుకి సాగలే డబ్బు సంపాదనతో వాడి జీవితం అంతమైనది మూఢ ఇంకొకటి ఉంటాడు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు వాడి పనేది రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోయి వైద్యం ఏం చేసుకుని భోగాలు అనుభవిస్తూ ఉంటాడు వైద్యులు రెండు రకాలు రోగం ట్రీట్ చేసే వైద్యులు మీకు అందరికీ తెలుసు మన మన మధ్యలో చాలామంది ఉన్నారు అలాంటి వైద్యులు గాడ్ బ్లెస్ కారు వాళ్ళు ధన్వంతుడి స్వరూపులు వాళ్ళకి దండం ఇంకో సెట్ ఆఫ్ వైద్యులు ఉన్నారు వాళ్ళు ఏమిటంటే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడం వాళ్ళ యొక్క లక్ష్యం కాదు వాళ్ళ లక్ష్యం ఏమిటంటే మీ భోగ లావస్థకి అడ్డు శరీరం అడ్డు వాళ్ళు మందులు వైద్యాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వైద్యులు లాస్ వేగస్ మొదలైనటువంటి భోగ ప్రధానమైన నగరాల్లో చాలామంది ఉంటారు అక్కడ ఎక్కువగా ఉంటారు మిగతా చోట్ల కూడా ఉంటారు అలాంటి రీసెర్చ్ కూడా చేస్తారు ఆ రీసెర్చి ఆ వైద్యము ఆ సైన్స్ దాని యొక్క లక్ష్య ఆ టెక్నాలజీ దాని లక్ష్యం ఏమిటంటే భోగాలు శరీరము అహ అహద్దు ఆకు లేని భోగలాలసతకు అనురూపంగా శరీరాన్ని తీర్చిదిద్దడం ఎల్లాగా అది రిసెర్చ్ మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే భోగాలు అనుభవిస్తూనే చచ్చిపోతారు ఒక ఆయన నాకు మామిడి పండు తినాలి అన్నాడు అంటే డాక్టర్లు చెప్పాడు చచ్చిపోతావా పొటాషియం నీకు షుగరు నెత్తి దాకా ఉంది షుగరు అది తొంభై మూడాల్సింది రెండు మూడు పొటాషియం ఎక్కువ ఉంటుంది మా ఊడి పండులో తినద్దు అని ఆయన ఎండిపెండెంటో చూడు నువ్వేం చేస్తావు డయాలసిస్ చేస్తావా ఇంజక్షన్ ఇస్తావా ఏమిస్తావు నువ్వు నేను నేను తిన్న పొటాషియం తీసేసి ఉపాయం చేయి దూడా కానీ నన్ను మాత్రం మా ఊడి మాత్రం అని అద్భుతంగా విషయం ఒక ఆయనకి చేపల పులుసు అంటే మహా ప్రీతి డాక్టర్ని చెప్పాడు చేపల పులుసు తింటే చచ్చిపోతావు అని నీకు అంటే చూడు నువ్వు చేపల పులుసు తింటే చచ్చిపోతావు అని నీకు చెప్పకుండా చేపల పూలుసు తిన్నా కూడా బ్రతికే ఉపాయాలు నువ్వేమైనా చేయగలవా అది చెప్పు అంటే నా వల్ల నాకు తెలియదు తెలియకపోతే పోవట్లేదు వెళ్ళిపోయాడు డాక్టర్ వీళ్ళు చేపలు పూసు తిన్నాడు అవ్వలేక చచ్చిపోయాడు కొంతమంది మూఢహ భోగము అనే చోట మూఢహ అతుక్కుపోయాడు ఇంకా ముందుకు వెళ్ళలేదు నా అభిప్రాయం ఏమంటే ధనం సంపాదించడం తప్పు కాదు సంపాదించి యూహర్ టు మేక్ ప్రౌడ్ ఫ్రెస్ భోగానుభవము తప్పు కాదు యూహర్ టు ఎంజాయ్ థింగ్స్ అండ్ దెన్ మేక్ ప్రౌడ్ ఫ్రెస్ అవి గుడికే ప్రసంగమ శాక్తు చెప్పారు అంతకంటే కొంతమంది ఉంటారు కర్మ చేయడం తప్ప వాడు ముందుకి రాదు కర్మ ఇప్పుడు తీర్థయాత్ర ఉందనుకోండి అది కూడా కర్మే వాడు ఏం చేస్తాడు నేను అయ్యప్పని నాలుగు సార్లు చూస్తాను నాలుగు సార్లు చూడడానికి ఓసారి కాదు నాలుగు సార్లు చూస్తాను ఇప్పుడు నాలుగు సార్లు చూసేసాడు అయిపోయింది కదా ఆ తర్వాత ఏదో భగవద్గీత చదువుకోవచ్చు నాలుగు సార్లు చూసిన తర్వాత పద్దెనిమిది అంటే అదే నీకు ఏమర్థమైందాన్ని బట్టి వీడు వెళ్ళడం రావడం వెళ్ళ దీనికే అతిక్కుపోయి ఉన్నాడు ఇంకా అంతకంటే ముందుకు రావట్లేదు మీకు అర్థం కాలేదేమో నాకైతే బాగా అర్థం పద్దెనిమిది సార్లు చూసేసి అప్పుడు భగవద్గీత చదువుకోవచ్చు కదా ముప్పై రెండు సార్లు చూసిన అదే అర్థం ది సర్ఫన్ ఈజ్ వెరీ బ్యాడ్లీ తక్ ఊ గర్భ మూడో గర్భ అలా మూఢ అలా ఇరుక్కుపోతాం అతుక్కుపోతూ ఉంటాడు ఇటున్నాడు కూడా ఈ కర్మవాదులు ఉన్నారే కర్మ దగ్గర అతుక్కుపోయి ఉంటారు మూఢ ఇక ఉపాసకులు ఉన్నాయి వాడు ఉపాసనలో ఉపాసన అంటే ద్వైత ఉంటుంది ద్వైత ప్రధానంగా ఉంటుంది దేవుడేమో అక్కడక్కడో ఉన్నాడంటాడు ఇక్కడ ఉంటాడు అదేమో గే చేస్తున్నాడంటాడు ఏం చెప్తాడు ద్వైతమే ప్రధాన ద్వైతమే ప్రధానంగా మాట్లాడిన వాడు సత్యదూరంగా మాట్లాడుతున్నాడు అని అర్థం మీరు సత్యాన్ని పట్టుకోవాలి సత్యదూరమైన ఉపాసనను పట్టుకుంటే ఉపయోగం ఉంది కాబట్టి ఈ ఉపాసకులు ద్వైత ప్రధానంగా ఉండేటువంటి ఉపాసకులు వాళ్ళు దే ఆర్ ఆర్ స్టక్ దే ఆర్ స్టక్ ఈ విధంగా ధనము భోగములు కర్మలు ఉపాసన దయములు మూఢ స్టక్ అయిపోయి అతుక్కుపోయి ఉన్నవాళ్ళు ఆ పదమును చేరుకోలేరు లెచ్చని సమూహ పదము అయ్యారు చూడండి నేను చెప్పిన దాంతో మీరు గమనించవలసింది ఏమిటంటే ధనములు సంపాదించాలి కానీ ముందుకి ప్రాంతరా చెరై ముందుకు వెళ్ళాలి భోగాలను అనుభవించాలి కానీ ముందుకి అడుగులయ్యాలి కర్మలు చెయ్యాలి కానీ ముందుకు అడుగులయ్యాలి ఉపాసనలో చేయాలి కానీ ముందుకు అడుగు వేయాలి జ్ఞానము దాంట్లోకి రావాలి అప్పుడు కూడా ఆ పదాన్ని చేరుకుంటారు యక్షన్ సమూహ పదము జగన్ తత్తి భాష కొంత కవర్ అయినప్పుడే ఈ శ్లోకం నిర్ భాష్యం చెప్తున్నాను నిర్మాణమోహా మానస్ మోహస్ మానమోహ నిర్గత్యే నిర్మాణమోహా భాష్యకారణం విగ్రహం నస్తారు విగ్రహం నష్ట ఆయన నిష్ క్రాంతధ్య నిరాదయ క్రాంతాద్యే పంచమ్యా అనే ఒక సూత్రం ఆ సూత్రాన్ని మనస్సులో పెట్టుకుని ఆ విగ్రహ వాక్యం వేశారు భోగలీ సమాసంలో నేరు మొదలైన ఉపసర్గలు క్రాంత మొదలైన అర్థంలో పంచమీ విభక్తి కంటే పక్కన వస్తాయి ఇక్కడ ఏభ్యంచమీ విభక్తి ఏభ్య ఎవరి నుండి అయితే మానమోహం మానము మోహము మానమో అనగా అభిమానం అనగా అహంకారం మోహము ఇంకా చెప్పలేదు అండి అది చెప్పేశాను మోహం చెప్పేశాను అమూఢ అంటే మోహము లేనివారు అని రెండవ అర్థం అది కూడా కవర్ అయిపోయి సో మోహము లేనివాడు మోహం అంటే నేను మీకు బ్రీఫ్గా గుర్తు చేస్తాను కాబట్టి ఎవరి నుండి మానము అహంకారము మోహము అంటే డెలియూషన్ అంటారు ఇంగ్లీష్లో డెల్యూషన్ మోహము డెల్యూషన్ తెలుగులో ఏమని చెప్పాలంటే తెలివి ఇంకా రెండు ఏం చెప్తారు మోహం వ్యామోహితుడు కూడా అది మళ్ళీ మోహమే ఉంది సో భ్రమ భ్రమపడే లక్షణము ప్రతిదానికి భ్రమే ప్రతిదానికి భయం పిల్లి మేము అంటే భయం కోక భౌ అంటే భయం కాకి కా అంటే భయం కోకల కుహు అంటే భయం అన్నిటికీ భయం సో అలాగే అన్నింటిలోనూ మోహం ఏదో ఏదో వ్యామోహాలు సో తెలివి తక్కువ ధనము సో అది మోహము ఈ రెండు కూడా ఎవరి నుంచి అది నిర్మాణ మోహాహ అంటే ఇందుకు ఏమర్థం వచ్చింది మానమోహవ అహంకారము మనం మోహము లేనివారు మోహం ఒక పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకుంట మోహము పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా తప్పు కూడా అర్థం చేసుకోవాలి ముందు సరిగ్గా తెలుసుకోవాలి మరి యాక్షన్ మాట ఏమిటి కొంతమంది యాక్షన్ అంటూ ఉంటారు యాక్షన్ మాట ఏమిటి అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే తెలుసుకోవడానికి కంగారు ఏముందిగా యాక్షన్ ముందు చూడు అని వాళ్ళ అభిప్రాయం అంత తప్పు అదేదాన్ని మరొకటి కాదు ముందు తెలుసుకొని తరువాత యాక్షన్ యాక్షన్ మీద ఫోకస్ పెట్టాలట్లేదా చూడు నువ్వు తెలుసుకోవడం మీద ఫోకస్ పెట్టవు నీకు తెలిస్తే క్షన్ దానంతటదే అవుతుంది ఇప్పుడు మీరు సికింద్రాబాద్ వెళ్ళాలి ఏ బస్ ఎక్కాలో తెలిసింది వెనుకోండి తెలిస్తే ఏం చేస్తారు అభశ్యుతారు అభ్యక్కడ అది అవుతుంది ఇట్ హ్యాపన్స్ అని ముందు తెలియాలి మోహం ఏం చేస్తాడో తెలిసినా క్లాస్ అయిన తర్వాత ఇక్కడ నిలబెడతాను ఇటువైపు నిలబెడతాను బస్సు సికింద్రాబాద్ అని అది అది ఎక్కితే అక్కడ దిగుతాడు డాబ్బులు ఈ పసుపు వాళ్ళు పూర్వం సికింద్రాబాద్ నాంపల్లి అనే బోర్డు పెట్టేవాళ్ళు నాంపల్లి వెళ్ళిన వెంటనే ఆ బోర్డుని తిరగేసేవాడు తిరగేస్తే నాంపల్లి సికింద్రాబాద్ అని ఇప్పుడు అలా తిరగేయడం బోర్లేయడం మానేశారు ఎందుకంటే అలా ఎక్కడం అతి ఇయ్యడం మళ్ళీ పెట్టడం మోస్ట్ పన్నెండో శతాబ్దానికి చెందినటువంటి అదేదో సిస్టమ్ ఉంటుంది అది ఊడపయకడం మళ్ళీ కట్టడం అది సరిగ్గా పట్టడం అది ఊడిందంటే మళ్ళీ మూయబడదు మూయబడితే ఊడినవి ఇవన్నీ వాడు పడలేక వాడు ఫిక్స్ చేసి పాడేశాడు ఇప్పుడు ఆ బస్సు సికింద్రాబాద్ వెళ్తుందా నాపల్ వెళ్తుందా అది ఎటువైతే ముఖం పెట్టిందో చూస్తాం దాన్ని బట్టి సెటిల్ అవుతుంది నేను ఒకసారి అది చెప్పవాయా మనం సికింద్రాబాద్ వెళ్తుంటే అది నాంపల్లని చూపిస్తుంది చెప్పవాయా అంటే అయ్యే పంతులు నువ్వొచ్చి తిప్పు కాబట్టి ఇటువైపు నిలబడ్డాడు అనుకోండి సికింద్రాబాద్ వెళ్ళాలి వాడిని ఏమనాలి మోహ మోహంగా ఉన్నాడు తెలివి తక్కువ తెలిసిందనుకోండి తెలిసింది తెలిస్తే ఇటువైపు నిలబడ్డావు కాదండి ట్రాఫిక్ ఉందంటే ట్రాఫిక్ వెళ్ళేదాకా ఆగి రోడ్డు దాటుతాడు అటువైపు బస్సులు రావట్లేదు బస్సులు కాకపోతే అటువైపు నిలబడాలి ఇప్పుడు వస్తే అప్పుడే ఎక్కొచ్చు లేక ఆటో ఏదో ఎక్కచ్చు ఇటువైపు నిలబడితే ఏ ఉంటుందండి మోహం అంటే ఈ మోహం గలవాడికి వాడు చెప్పే ఆర్గ్యుమెంట్స్ అన్నీ అలాగే ఉంటాయి అటు బస్సులు రావట్లేదండి ఇటే వస్తున్నాయని ఏ అది దాన్ని అలా ఉంటుంది రోడ్డు దాటరా అంటే ట్రాఫిక్ ఉందండి దాటవి మీకు వైపు కెస్ట అలా ఎక్కుతాడండి మోహం అంటే అలా ఉండదు శుద్ధ మూర్ఖంగా ఉండడం మీకు చెప్పడం మీకు తెలియాలంటే మీ అది వచ్చి మీకు వరిస్తుంది ఆ జ్ఞానం అయితే మీరు వెళ్ళి జ్ఞానాన్ని భరించాలి మీరు తెలుసుకోవాలి మూర్ఖంగా ఉండకూడదు కాదండి ఆయన ఎవరో చెప్పారు నువ్వు ఆయన ఎవరో చెప్పారంటే ఆయన ఏదైనా చెప్తాడు మీలాంటి వినివాళ్ళు ఉంటే ఆయన ఏదైనా చెప్తాను కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే యోగ తెలుసుకోవాలి అని ముందు నిశ్చయించుకోవాలి నిశ్చయించుకుని ఇప్పుడు మీకు సపోజ్ ఆల్జీబ్రా తెలుసుకోవాలి అనిపించిందనుకోండి ఎక్కడికి వెళ్తారు చికట్ పళ్ళు కిండి కొట్టుకు వెళ్తారా వెళ్ళరు కదా ఎక్కడికి వెళ్తారు ఏదో కాలేజీకో యూనివర్సిటీకో వెళ్ళి అక్కడ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్ ఎవరు అడుగుతారు కదా అంతే తప్ప చక్కటిపల్లి కిల్లి కొట్టు సిద్ధంగా ఉంటుంది దాన్ని అక్కడికి బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ పీపుల్ డూ ఎగ్జాక్ట్లీ దాట్ మ్యాథమెటిక్స్ కోసం చక్కటిపల్లి కిల్లీ కొట్టుకు వెళ్ళినట్టుగా వెళ్తారు చక్కటి పల్లని తిరిగి కొట్టుకు వెళ్ళి అదే నాకు మార్నాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తారు ఆ రకంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి భగవద్గీతను తెలుసుకోవాలని నువ్వేమో ఇక్కడికి అక్కడికి ఎక్కడికో పిచ్చి పిచ్చి చోట్లకి వెళ్ళాడంటే వాళ్ళని ఏమైనా మొట్టికాయలు వేయాలి కదా అది మోహము మోహం ఎలా ఉంటుందో మీకు కొంచెం జబర్దస్తిగా చెప్పాను పాఠం చెప్పే పద్ధతులు ద్రాక్షాపాతము కదలిపాకము నారికేళ్ల పాకము జబ్బపుష్టి పాకము అని నాలుగు పాకాలు ఉన్నాయి ద్రాక్షపాతము అంటే ద్రాక్ష పండు నోట్లో పెట్టుకుని జింజలు లేని ద్రాక్ష పండుగ తిన్నట్టుగా ఉంటుంది పాఠం కదలిపాకము అంటే తొక్క ఉలవాలి అది నోట్లో వేసుకుని నవలాలి కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది పాఠం అంతకంటే గెట్టి కొబ్బరికాయని పగలకొట్టి ఆ ముక్క తీసి నవలం అది కూడా ఎవరైనా తీసి ఇచ్చినా కూడా నవలాలి పళ్ళు ఎత్తిగా ఉండాలి రసం తక్కువ నవలడం ఎక్కువ ఉంటుంది జబ్బపుష్టి అంటే మేదపడి పొడతాడేమో అన్నట్టుగా చెప్తాడు దాన్ని జబ్బపుష్టి పాకము అని అంటారు సో నా పాఠం అప్పుడప్పుడు ఆ జబ్బపుష్టి పాకపు లక్షణాలని కలిగి ఉంటుంది కాబట్టి మోహ మోహం అంటే ఎంతో అర్థమైపోయిందా మీకు మోహ ఈరోజు మన క్లాసుకి ఒక సజ్జనుడు వచ్చారు ఆయన పేరు కృష్ణారెడ్డి గారు అయ్యా ఒక్కసారి నిలబడండి మీ మీరు ఒక్కసారి నిలబడండి నిలబడండి ఒక్కసారి నా మాట ఎప్పుడు కూర్చోండి ఆయన పేరు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి అది దట్ ఈజ్ హీజ్ నేమ్ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ డీబ్రై యూనివర్సిటీ పెన్సిల్వేనియా ఆయన పాణిని యాకలను గట్టిగా చదువుకున్నారు వేదాంత శాస్త్రాన్ని బాగా చదువుకున్నారు సినిమా విషయంలోనూ తర్వాత అరశ విద్యాగురులో శైలాసుకులోనూ చదువుకున్నారు అంతేకాదు ఆ వేదాంత శాస్త్రాన్ని ఆయన జీవితంలో అవలంబిస్తారు చాలా సింపుల్గా ఉంటారు ఆయన్ని పరిచయం చేయడానికి ఆయన ఇతరావు గురించి నేను ఎప్పుడో చూసాను శైల సుగర్లో కలుస్తూ ఉంటున్నాను మంచిది కాబట్టి మోహమోహం ఆ మూర్ఖత్వం ఉండకూడదు తెలుసుకోవాలి ఎక్కడ తెలుసుకునే అవకాశం ఉందో అక్కడ తెలుసుకోవాలి కరెక్ట్గా తెలుసుకోవాలి ఆ మోహంలో ఊడిపోయాడు అనుకోండి మోహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటారా మీకు దృష్టాంతం ఇంత డబ్బు మూట కంటే మనకి రక్షణ కలుగును అనుకుంటాడు పూజ స్వామిజీ చెప్పేవాడు అవన్నీ డబ్బు మూట కంటే రక్షణ కలుగుతుందా అభద్రత కలుగుతుందా అభద్రత ఉన్న రక్షణ ఊడిపోతుంది కానీ జనాలు ఎవరనుకుంటారు డబ్బు ఉంటే రక్షణ అనుకుంటుంది ఒక ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఏమిటండి ఈ గాయాలంటే కుక్క కరిచిందండి అయ్యో కుక్కలు ఎక్కడ పడితే అక్కడ వీడి కుక్కలు ఈ మధ్యకాలంలో కలుస్తున్నాయి వీడి కుక్క కాదండి మరి మా కుక్కే అంటే మా కుక్క అండి మీ పెంచుతున్న కుక్క కంచిందా ఎవరి పెంచుతున్న కుక్క కాదండి నేను పెంచుతున్న కుక్కే కంచిందండి ఈ ధనము అట్టి అదేం చేస్తుందంటే దాన్ని ఎవరు పెంచితే వాడిని కరుస్తుంది ధనము రక్షణ అనుకో ధర్మ ధనాన్ని సంపాదించాలి ఖర్చు పెట్టాలి ఇచ్చేవాళ్ళకి ఇవ్వాలి దాచిపెట్టి దాచిపెట్టాలి కానీ అది రక్షణ అనుకుని మాత్రం పోగేయటం ప్రారంభిస్తే అది మేలుబడి కరుస్తుంది కానీ అది రక్షణ అనుక్కుంటే దాని పేరే మోహము నాకు సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అనుకుని కర్మలు చేస్తూ ఉంటారు మోహము ద్వైత ప్రధానమైన ఉపాసనలు చేస్తూ ఉంటారు ఈ ఉపాసకులు ఎలా ఉంటారో చెప్పుకుంటారా మోహానికి దృష్టాంతం ఉన్నట్టుగా ఉంటారు ఎలాగా ఈ దేవతలు వేరు ఆ దేవతలు వేరు ఆ దేవతలు వేరు ఆ దేవతలు కాబట్టి మీరే ఉపాసన చేస్తారండి మేము ఉచిష్ట గణప ఉపాసన చేస్తాం లక్ష్మీ గణపతో ఉపాసన చేస్తాం అలాగా గొప్ప ఉపాసన మరి మీరు మేమేదో రామోపాసనం చేస్తూ ఉంటాం అంటే రాముడు వేరు లక్ష్మీ గణపతి వేరు లక్ష్మీ గణపతికి ఒక ఒక వైష్ణవాచార్యుడు ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడు ఈ లక్ష్మీ గణపతి ఏమిటి రానాయన లక్ష్మీకి కొడుకు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి కొడుకు రుద్రుడు రుద్రుడి కొడుకు గణపతి ఈ లక్ష్మీ గణపతిలో గణపతి ఒక ఆరు ఒళ్ళు కుట్టుబుతూ ఉంటాడు ఓర్ని తస్సరి చేస్తా గణపతి రా నాయనా అని ఆయన పాపం కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యాడు నేను అనుకున్నా పాప ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ లేకపోలేదు అని నాకు అనిపించింది ఏది లక్ష్మీ గణపతి ఏంటండి దాంట్లో స్పెషలిస్తాయ ఈయన రామోపాసన రామోపాసన అంత ఫ్యాషనబుల్గా ఉండదు ఇంకొక ఆయన దత్త ఏమంటే దత్త రాముడు వేరువేరు ఇంకొక ఆయన తారోపాసన చేస్తాడు ఈ తార ఎవరండి అంటే స్త్రీ ఎవరు తారా దేవుని ఉపాసన చేస్తాడు ఇంక ఇవన్నీ పనికి రావట్టు ఆయన రాని ఈ దేవతలన్నీ ఏమిటండి వేరువేరు అది వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు దీని ఏమన్నా మోహానికి దృష్టాంతంగా ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీకేమన్నా అభ్యంతరం ఉందా క్యా బా ద్వైత ప్రధానంగా నేను వేడు వేడుక వేడు అరే ప్రోఫెషనల్గా అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి భేదము అనుభవానికి వస్తుంది ఎప్పటికైనా భేదం పోవాలి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే అంతఃకరణ శుద్ధి కలిగి ఈ భేదం పోయి మనకి అభేదం అనుభవానికి వస్తుంది అంతవరకు మేము ఉపాసన చేస్తున్నాము దట్ ఈస్ ఫై అలా అప్పుడు ఆ మాట అది తెలిసిందనుకోండి అప్పుడు ఊరికే నామరూపాలండి ఒకే పరమాత్మ ఒకడు తారాదేవ్ అన్నాడు ఒకడు లక్ష్మీ గణపతి అన్నాడు ఒకడు రాముడు అన్నాడు అంతా ఒకటే అని కూడా తెలుస్తుంది ఇది తెలిస్తే అది తెలుస్తుంది ఈ ఏకత్వం యొక్క జ్ఞానమును ప్రక్కన పెట్టి ఉపాసన అదే సత్యమై దాంట్లో పడిపోయి ఉంటాడు మనం కొంతకాలం చేసి జ్ఞానానికి వస్తాడా రా భగవద్గీత మాట ఎత్తడు పెద్ద ఆశ్రమం ఉంటాడు వంద ఎకరా ల్యాండ్లో ఆశ్రమం ఉంటాడు యాభై ఏళ్ళ ఆశ్రమం ఉంటుంది భగవద్గీత మాట ఉండదు What are you talking about? Moham. So, if you want to be Moham, Purthika, lady world, matramen, Shusharanen, and the controversial matramen. It is not a matramen. It is not a matramen. Because I see that. I see, the, I see the monstrosity of ignorance. And therefore I talk like that. తర్వాత నేను నిద్రటై కూడా ఉపయోగం లేదు సతీగా మోహం అనేది ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను అది ఎవరి మీద వ్యతిరేక భావంతో చెప్పింది కాదు అదే తీసు ఎవడో ఒకడు మాట్లాడాలి అందరూ నోరు కూచి కూర్చుంటే ఎవడో ఒకడు మాట్లాడ ఎవడో ఒకడు పొలిటికల్లీ కరెక్ట్ ఇప్పుడు జేఎన్యులో వాళ్ళెవరో మీటింగ్ పెట్టారు మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అలా ప్రతి వాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాడు కానీ ఒకడు లేచి దిస్ ఈజ్ రాంగ్ దిస్ ఈజ్ నాన్ సెన్స్ అని ఒకడు అన్నాడు ఈజ్ పొలిటికల్లీ ఇన్కరెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే పొలిటికల్లీ టెక్ట్ సో ఈ మిడ్ నాట్ బి పొలిటికల్లీ కరెక్ట్ ఆల్ది టైమ్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా పొలిటికల్ కరెక్ట్నెస్ అని పక్కన పెట్టి సమ్ టైమ్స్ వ్యూహం కుస్తే నన్ను నేనే జస్టిఫై చేసుకుంటున్నా ఇదంతా మళ్ళీ నేనే అన్నాను నేనే దగ్గర అయ్యాను నేనే జస్టిఫై చేసుకున్నాను దీంట్లో పాపం మీరు అలా చూసుకున్నారు తప్ప మీరేమీ ఇష్టం లేదు నువ్వం లేదు మీ దోష అల్లి దాకా అది మోహం అనేది ఈ ఉంటుంది మోహములలో ఆనందము అది మోహం